స్ూతి పాత్రుడా నాయసయ్యా నా ఆరాధనకు నీవేయోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవేయోగ్యుడవయ్యా నాస్తితి పాత్రుడా నాయ్యా నీవాక్యమే నా పరవశము నీవాక్యం నా ఆత్మకు ఆహారము నీవాక్యమరవశము నీవాక్యమైన ఆత్మకు ఆహారము నీవాక్యమైన పాదములక దీపము నీవాక్యమైన పాదములక దీపము నీవాక్య మే నా పాదముల కుదీపము నా స్పాత్రుడా నాయ్యా నా ఆరాధనకు నీవేయోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవేయోగ్యుడవయ్యా స్తి పాత్రృడాశ్రయము నా ఆత్మక అభిషేకము నీకృపేనా ఆశ్రయము నీకృపేణ ఆత్మక అభిషేకము जीवन आधारभ नीपे न जीवन आधारवो नीपे न जीवन आधार हो नुति आधा पात्रा न येसया न आराधन को नीवे ग्युढ़ैया ना आराधन तो नीवे ग्युढ़ न स्ति पात्रुड़ा ना येसया नी सौंदर्यमूशेमु नी पिपूर्णता सीयो नो शिखर मु नी सौंदमु ఋఋలేమో నిరిపూర్ణత సీయో నోషిము పరిపూనత నీవితమ్యము పరిపూనత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము పాత్రుడా నా ఎరాధన తో నీవ్యుడవయ్యా నా ఆరాధన కుడవయ్యా నాస్తి పాత్రుడా నా ఏసయ్యా అది పరుశుద్ధ మా తండ్రి ఏసీ వందా మహోనతుడా సర్వోనతుడా సృష్టికి మూలకరకు కూడా మా తండ్రి మీకు వందాలు ప్రవ్వా నాయన మేమింక నువ్వు పాపనమ్మై ఉండగా మా కొరకు ఈ మీరు దిగొచ్చినారు నాయన ఓ ప్రవ్వా ఎంతో రిక్తునిగా చేసుకుని ప్రవ్వా మా కొరకు తండ్రి మీరు ఈ లోకంలో జీవించినారు ఓ ప్రవ్వా కలవలసిన మా పాపం శాపంలను రోగంలను వ్యసనంలను మీరు భరించినారు మాకు బదులుగా మీరు మరణించినారు మా పాపములను క్షమించి ప్రవ్వా ఎన్నటికీ నీ జ్ఞాపకానికి రానికుండా వాటిని ఓ ప్రవ్వా రక్తపు మడుగులో ముంచి వేసినారు దాన్ని బట్టి మీకు వదనాలయనా మీ యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని బట్టి మీకు వందాలు మీ యొక్క ఆత్మ ఫలాలను బట్టి మీకు వందాలు మీ యొక్క కృప బట్టి మీకు వందాలు ప్రభావ ముఖ్యంగా ప్రభావ పర్లో కప్పు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మా యొక్క ఆత్మీయ నేత్రలను మీరు విప్పినారు దాన్ని బట్టి మీకు వదనాలు తండ్రి ఏసైనా కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మాలో యథార్థత ఉందా లేదా మీరు పరిశీలించండి ప్రభావ మాలో ఎటువంటి అపమిత్ర ఉన్నా దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ మీ యొక్క వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుందైనా కాబట్టి మీ యొక్క వాక్యంలో తల్లి మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధన నడిపి దయచేయండి ఓ ప్రభావ ప్రతి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా మాకు సహకులుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మా యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ముఖ్యంగా ప్రవ్వా డౌట్స్ పడకుండా ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మేము దేని విషయంలో చెలించకుండా ఉండేలాగనే సేపడండి ప్రవ్వాక్యం మీద స్థిరపడిలాగా సేపడండి ఆ యొక్క ప్రవక్తలు తన మళ్ళీ అపస్థులు వేసిన పునాది మీద మా జీవితాలు మేము కట్టుకోవాలి ప్రవ్వా అనేకల జీవితాలను వాటి మీద కట్టాల ప్రవ్వ అటు మంచిగా తిన్నగా కట్టబడ్డ గోడవలే మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభ మీరాక సమీపం ఉంటుండగా ప్రభ భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుండగా దేని విషయంలో మేము చింతిస్తలేం దేని విషయంలో మేము భయపడడం ప్రవ్వా ఓ రాజా ఈ లోకము తారుమరైనా గాని మీరు మాకు సురక్షితంగా మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో కాపాడుకుంటున్నారు ప్రభా మీరే మేము దాగుకొని చోటునైనా ఓ ప్రభావ మీరే మా యొక్క కొండ మీరే మా యొక్క ఆశ్రయపురం కాబట్టి ప్రభావ ధైర్యంగా మా యొక్క విశ్వాసాన్ని మేము ఎందుకు కొనసాగించుకున్నలాగా సేపడండి వాక్యాలని సత్యాన్ని గ్రహించి అనేకలకు ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని వాటిని మేము మర్చిపోకుండా మా యొక్క హృదయాల మీద భద్రపరచుకొని రాసుకున్నలాగా సేపడండి ఈ యొక్క సాయంత్రం సార్ మీరే మాకు శాఖలు నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ అన్నా తండ్రి ఆమెయా ఈ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు నవంబర్ రెండు వేల పదహారవ సంవత్సరం క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోను కాలమే ప్రపంచం బబులోను కాలం మరియు విశేషంగా ప్రభు నెబుక చూపించిన ఆ దర్శనము సంపూర్తి అయ్యే కాలానికి మనం సిద్ధమవుతున్నాం మనం ఉంటున్న కాలం ఆ రీతి ఉంది బంగారు శిరస్సు కలిగిన ఆ విగ్రహము చివరికి మట్టితో ఇనుముతో కలిసి ఉండడం అన్న విషయాన్ని ప్రభు మనతో ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్నాడు అటువంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇదంతా మిళితమైంది అంటే మిక్స్చర్ మిక్స్చర్ మిళితం అంటే మిక్స్చర్ అన్నట్టు అంటే ఇనుము మట్టి కలిసింది అంటే సర్పములు తేళ్లు ఒక గుంపు అయితే మట్టి గొప్ప సాదృశ్యం కాబట్టి మట్టి తేళ్లతోని సర్పములతో కలిసి జీవిస్తుంది విషయం ఇనుము ఎప్పటికీ తేళ్లకి సాదృశ్యం కాబట్టి యుగ సమాప్తి అంతా మిక్స్చర్ అన్నట్టు అంటే పరిశుద్ధత అపవిత్రత నువ్వు వెచ్చగ గాని నువ్వు చల్లగ గాని నువ్వు ఇటిలే లేవు అటు లేవు అంటే మిక్స్చర్ అన్నట్టు అంటే నులివెచ్చని అంటే కొంత చల్లగా కొంత వేడిగా అన్నట్టు మిక్స్చర్ అన్నట్టు కాబట్టి యుగ సమాప్తిలో అంతా మిక్స్చర్ అన్నట్టు అంతా కలిసిపోతుంది అన్నట్టు పరిశుద్ధత అపవిత్రత అంతా కలిసి ఉంటాయి ఉంటాయి అవి ఉండలేవు కదా క్రీస్తు క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు పొత్తు కుదరదు కదా ఒక దిక్కు ప్రభుని సేవిస్తూ ఇంకొక దిక్కు దయ్యాలను సేవించడం కుదరదు యుగ సమాప్తిలో మనుషులకి ఇది చాలా భయంకరమైన ప్రేరేపణ కలుగుతుంది ఒత్తిడి కలుగుతుంది విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతుంది చాలా మంది ఫోన్లలో ఈ విషయాలు మాట్లాడుతుంటారు ఎట్లా విడిచించుకోవాలా ఎట్లా తప్పించుకోవాలి వాటి నుంచి అర్థం కావట్లేదు అంటారు కంపని తీసుకొచ్చి పెట్టుకోవడం అంటారు క్రైస్తవ జీవితం యుగ సమాప్తిలో అబద్ద బోధల తట్టు తిరిగి వాటి తీసుకొచ్చి చుట్టి ఉంటారు వాటి నుంచి కష్టం ఒక దశలో ఎట్లుంటారు అంటే భోయోవాణి చేతిలో ఇరికినట్లు పక్షులు ఇరికిపోతారు వాళ్ళు కాబట్టి బోయవాడు వేసేది ఊరి కదా ఉరి వారి నోటి వాక్కు చేత వాడు చిక్కబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తేడు కాబట్టి యుగ సమాప్తిలో అందరూ బోయవాని ఉరిలో పట్టబడతారు బోయవాడంటే తెళ్ళకి సాదృశ్యం కాబట్టి వాని ఉరిలో వీళ్ళందరూ పట్టుబడతారు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్యాలు ఎందుకు చెప్పినాడంటే యుగ సమాప్తిలో వాటి కరెక్ట్ గా ఒకదానికి ఒకటి అతికేటట్లు చూపించేటట్లు అవి సగం సగం ముక్కలుగా దుష్టుడు వాటిని సగం సగం ముక్కలుగా చేస్తాడు కని మనం పోయిన వారము దక్కరే గ్రంథము పదకొండవ అధ్యాయాన్ని ఊహించుకున్నాం కదా ఈ రోజు పన్నెండవ అధ్యాయాన్ని మనం ఆరంభించబోతున్నాం పన్నెండవ అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నాయి ఎందుకంటే యుగస్ ప్రపంచ రెండు జరిగిన ఆ ప్రవచనము సంపూర్తికి ఎదిగే దశకి ఈ యొక్క అధ్యాయము మనల్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే దీంట్లో ప్రపంచమంతటా ఇది ఆల్రెడీ నెరవేరింది అని వింటున్న బోధ ఒకటైతే చివరికి యుగ సమాప్తి కష్టపడికి ఈ ప్రవచనం ఎట్లా నెరవేరుతుందని అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవచనాలు మనం చూస్తా ఉంటాం ఈ వాక్యం ధ్యానించినప్పుడు కాబట్టి జాగ్రత్తగా పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానించాలా పదమూడవ అధ్యాయం ఆరంభిస్తాము అవకాశం ఉంటే దాన్ని ధ్యానిస్తాం లేకపోతే నేను అనుకుంట బహుశా వచ్చేవారమే జగ్రగ్రంథాన్ని మనం ముగిస్తామేమో దేవుని చిత్తం దేవునికే ఉపజప్తున్నాం ఆయన ఏ రీతి మనం ఆ రీతిగా ముందు పోడానికి ప్రయత్నిస్తాం పదకొండవ పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము ముఖ్యంగా దాని దాంట్లోని దాంట్లోని ముఖ్యమైన అంశం ఏంటంటే పదవ పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో ఉన్నది ఒక ముఖ్యమైన ప్రవచనం ఈ ప్రవచనానికి సంబంధించిన గందరగోళాలు ఏంది అవన్నీ మనం ధ్యానిద్దాము తర్వాత ప్రపంచమంతటా మతపరమైన క్రైస్తవ జీవితంలో ఆ ప్రవచన ఎట్లా అర్థం చేసుకుంటున్నారు దాని తర్వాత ప్రభు మనతో నేరీతిగా మాట్లాడబోతున్నాడు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా సరే ఇతరులని మనం హెచ్చరిస్తప్పుడు ప్రేమతో హెచ్చరిస్తాము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ద్వేష ఆత్మకి మనం సమర్పించుకోవద్దు మనము దేవుని ప్రేమకి మనం సమర్పించబడ్డం ఎందుకంటే ప్రేమ సిద్ధాంతం కదా కొన్ని రాష్ట్ర పత్రికలు విప్పించింది ఆయన ప్రేమ ఆయన ప్రేమలో మనం ఉన్నామా లేదనేది పరిశీలిస్తే ఆయన తిరిగి వచ్చినప్పుడు తన విశ్వాసంలో మనుషులు తన ప్రేమలో ఉంటారు ఉండరు అని ఆయన కనుక్కుంటాడు కానీ మనుషులు ఉండరు ఎందుకంటే అందరూ క్రోవ తప్పి నడిచిరి అన్న ప్రవచనం ఎరగరలా కాబట్టి పన్నెండవ అధ్యాయంలో పదో వర్షం రెండో దావిదు సంతానము మీదను ఎరుసలేము నివాసుల మీదను రెండు గుంపులు దావిదు సంతతి మీదను ఎరుసలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా ఈ రెండు విషయాలు అర్థం చేసుకోండి దావిదు సంతానము దాని తర్వాత ఎరుసలేము నివాసుల మీదను ఇవి రెండు గుంపులు కదా దావిదు సంతానం అంటే యూధ సంతానం యూధా గోత్రికులు ఎరుశలేము అంటే ఇసాల్ లేక పది గోత్రాలు దాబిది సంతానం అంటే రెండు గోత్రాలు యూధ మరియు బెనియామీన్ గోత్రాలు దక్షిణ భాగంలో ఉన్న దేశం పది గోత్రాలు పైన భాగము రెండు గోత్రాలు కింద భాగం చరిత్ర అంతా కాబట్టి ఈ రోజు ఆ గోత్రాలు లేవు ఆ రెండు విభజనలు లేవు శారీరకంగా చూస్తే ఇస్రాయల్ దేశము ఒకటి దేశం ఉంది ఈరోజు కానీ ఎవడు ఏ గోత్రమో గుర్తుపట్టలేని చెప్తున్నారు చెప్పుకుంటారు నేను ఈ గోత్రానికి సంబంధించిన నా గోత్రం చెప్పుకుంటారు గానీ ఎప్పుడో మర్చిపోయారు నా గోత్రాలు మీ పూర్వీకుల గోత్రం సరే మీ ఇంటి పేరుని బట్టి గోత్రం తెలుసుదా తెలియదు కదా ఏదో చెప్తున్నారు ముత్తాతాల నుంచి వస్తుంది అంతేగాని నువ్వు ఏ గోతాల సంబంధించినది రెండు వేల సంవత్సరం క్రితమే మాయమైపోయినాయి ఈ రోజుకి లేవు కొంతమంది చెప్పుకుంటారు మనీషి గోత్రికులు ఇంకా మన దేశంలో ఉన్నారనేసి చెప్పుకుంటా ఉంటారు మిజోరాము నాగాలాండ్ ఆ ప్రాంతంలో మనీషే గోత్రికులు ఇంకా ఉన్నారనేసి ఒకరోజు ఎక్కడో పేపర్ల దేని కొంతకాలం క్రిందట గుజరాత్ లో ఇంకా ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు అక్కడనే ఆ యూధ అది మన యూధుల విధానంగా దేవుని ఆరాధించడం అక్కడ వాళ్ళ మందిరం అవన్నీ ఉన్నాయి ఈ రోజు కూడా ఉన్నాయి చాలా కుటుంబాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ అన్నింటినీ స్థలాలను విడిచిపెట్టి వాళ్ళు పోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మనసు వాటి మీద ఉంది వాళ్ళ దేశము వాళ్ళ వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళ ప్రధాన వాళ్ళకి ఇచ్చేడు స్వేచ్ఛగా మీరు రావచ్చు వచ్చి ఇక్కడ స్థలాలు తీసుకోండి మీకు స్థలం ఇస్తాము ఇల్లు కట్టుకోండి మీరు ఉద్యోగాలు చేసుకోండి మీ పిల్లల్ని చదివించుకోండి ప్రపంచమంతా వాళ్ళు వెళ్ళిండ్రు గాని కొంతమంది వెళ్ళలేకపోతున్నారు అమెరికాలో ఉన్నారు జర్మనీలో ఉన్నారు అన్ని రకాల దేశాలు ఉన్నారు మన దేశంలో కూడా చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో కూడా ఉన్నారు సరే వాళ్ళు ఇక్కడ ఎందుకు అనేది మనకు అవసరం లేదు కానీ ఈ రోజు మటుకు ఇస్రాయల్ దేశం ఒకటే దేశం లాగా ఉంది రెండు గోత్రాలు లేవు రెండు భాగాలు లేవు కానీ ఈ ప్రవచనాలు రెండు భాగాల గురించి చెప్తుంది వాళ్ళకి సంబంధించిన కాదు ఇది ఆత్మీయమైందనే విషయం మనకు బాగా అర్థం ఇప్పుడు ప్రతిసారి ఎన్ని వాక్యాల జరించినా రెండు గుంపుల గురించి చూపిస్తున్నాడు యూధా ఇస్రాయల్ యూధా ఇస్రాయల్ ఎందుకు చెప్తున్నాడు యుగ సమాప్తిలో అవి నిజంగా ఉంటాయి ప్రపంచం అంతటా ఉంటాయి అవి ఎక్కడుంటాయి దేవుని నమ్ముకున్నాము అన్న ప్రజల మధ్యలో ఈ రెండు గుంపులు ఉంటాయి అన్న విషయాన్ని ఒకటి సంపూర్ణంగా ప్రభు నమ్ముకుంది ఒకటి సగం సత్యం సగం అబద్దంలో ఉన్న గుంపుకు సాదృశ్యంగా ఉంది కాబట్టి వారి మీద ఏం చేస్తాంటారు దేవుడు చూడండి కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రాపింతురు ఇది ప్రలాపం సరే ఈ ప్రవచనము మన ప్రభు విషయంలో నెరవేరింది ఎందుకంటే ఆయన పొడిచిరు కదా అలా పొడిచిన వాళ్ళు ప్రలాపిస్తారు అన్న విషయం ఇక్కడ కాబట్టి ఇది చరిత్రలో ఒకసారి నెరవేరింది మళ్ళీ భవిష్యత్తులో నెరవేరబోతుంది ఎవరంటే ఇస్రాయెల్ ప్రజలు చివరికి తెలుసుకుంటారు మన ప్రభువే నిజమైన్న మే సయ అని తెలుసుకొని అప్పుడు ఎడుస్తారని ఉన్నదొకటి ఈరోజు చెప్పబడే ప్రవచనం ఎవరిదిగా అది కరెక్ట్ కావచ్చేమో కానీ కొన్ని వాక్యాలే మీకు చూపించాక క్రొత్త నిబంధనకు వాక్యాలు ఆ ప్రవచనము వాళ్ళకు సంబంధించిందా లేక గొప్ప సంబంధించిందా అన్న విషయం మనం అర్థం చేసుకుందాం దానికి ముందు మనం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తాం చూడండి దేవోక్తి ఇస్ర గురించి వచ్చిన యుహవ వాకు కాబట్టి పన్నెండవ అధ్యాయంలో జగనే చెప్తున్న ఈ యొక్క ప్రవచనం ఈ యొక్క వాక్యము ఏ రీతి వచ్చింది దేవోక్తి అంటే వాక్యపరంగా బయల్పరిచిన దేవుడనకి దర్శరీగా ప్రభు నాకు దర్శనం ఇచ్చాను అన్నప్పుడు ఒక రీతికి ఉంటుంది ప్రభు నాతో మాట్లాడను అన్నప్పుడు ఇంకో రీతికి ఉంటుంది కాబట్టి ఆయన అన్ని విధాలుగా తను తాను బయలుపరుచుకుంటాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి డౌట్స్ పడద్దు కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా అది వచ్చింది ప్రభునుంచా కాదా ప్రభు ఆత్మనా కాదా వివేచించమన్నాడు అది వచ్చింది దృష్టి నుంచా ప్రభు నుంచా అనేది నీకు వివేచన ఉంటేనే దాన్ని దాన్ని విడదీసి గ్రహించగలం కాబట్టి అటువంటి విభేచన వరం కొరకు మనం ప్రయాసపడాలి ఈ రోజుల్లో ఎందుకంటే సునాయాసంగా అందరూ మోసపోతున్నారు ఎందుకంటే ప్రవ్వే ఈ లోకం మీదకి ఆత్మని పంపిస్తున్న శనిసార్లు మనం జ్ఞాపకం చేసి యుగ ఎందుకు పంపిస్తున్నారన్న విషయం మీకు అర్థమైంది ఎందుకంటే ఆయన అడుగడుగున్నా ఫిల్టర్ చేస్తూ ఉంటాడు మనుషులని అడుగడుగున్నా తరబీద టెస్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నిషిద్ధమైనది ఏది కూడా పరలోకంలోనికి ప్రవేశించదు కాబట్టి మనలో ఇటువంటి నిషిద్ధమైనది లేనియకుండా మనం పరిశుద్ధంగా జీవించడం కొరకు అగ్నిగుండా పరీక్షల గుండా పంపిస్తుంటాడు నాకు ఎందుకు పరవ్వా ఈ పరీక్ష అని నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు నేను అంత బానే ఉన్నాను అంత సుఖము అంత సుఖం కావాలనేది మతపరమైన జీవితం కానీ ఆయన శ్రమలో మనం పోవాలా ఆయన శ్రమను అనుభవించి మరణం వరకు ఎట్లా శ్రమను అనుభవించాడో అటువంటి శ్రమలలో పాల్పొందే బిడలగా మనం జీవించాలా ఎందుకంటే ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో ఈహే ముందు వాడు దాన్ని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో అక్కడే తిరిగి పొందుకుంటాడు అని హెచ్చరించాడు కాబట్టి ప్రాణము పోయే కాలానికి మనం సిద్ధమవుతున్నాం ప్రాణాన్ని పోగొ పోకుంటారు ఈరోజు పరిస్థితులు చూస్తుంటే హైదరాబాద్ లో కానీ దేశమంతటా భయంకరంగా ఉంది పరిస్థితి ఆయన ఆకే లేనిదే నెరవేరుతుంది ఇవన్నీ నెరవేరవు కదా చాలా కష్టతరమైన జీవితంలో మనం ఉంటున్నాం రక్తపాతానికి ఆరంభం అవుతున్నాం ఇంకా చూస్తాం రక్తపాతాలు చూడబోతున్నాం గొప్ప గొప్ప మినిస్టర్లు ఎవరిని పడితే వాడిని చంపుతారు ఇవన్నీ మనం చూడబోతున్నాం సరే గొప్ప వ్యక్తులు చనిపోవడము అది ఎన్నిసార్లు జ్ఞాపకం చేసింది దేవుడు ఒకరోజు మనం ఈ రోజు ఏ రీతిగా వాక్యం జనిస్తుంటే సమీల గ్రంథంలో దేవుడు మాట్లాడి ఏలితన్ మాట్లాడుతుంటే ఈ సంవత్సరాన్ని తీసేస్తున్నా ఈ సమస్య నిన్ను తీసేస్తున్నా ఏలి చనిపోయి ఎన్నో సమస్యలు అయితుంది కదా దగ్గర దగ్గర మూడు వాక్యం అయితే కానీ ఆ ఆ వాక్యం ప్రకటించిన తెల్లారే బ్రదర్ దినకరణ్ చనిపోవడము దాని అసెంబ్లీ సబ్ గాడ్ పాస్టర్ చనిపోవడం పెద్ద పెద్ద ఆయన మొత్తం ప్రపంచం అంతటా సేవ చేసినవాడు ఆయన అసెంబ్లీ సబ్ గాడ్ ఫాస్టర్ స్టోని టక్ టక్ టక్ టక్ టాల మంది ఆ సంవత్సరాలు చనిపోయారు గొప్ప గొప్ప సేవకులు చనిపోయారు సరే ఎందుకు దేవుడు వాళ్ళని తీసేసుకుంటాడు అన్నప్పుడు ఈ రోజు మనం ఈ వాక్యాన్ని జరించినప్పుడు అర్థం చేసుకుంటాం ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాడు ఎందుకు దేవుడు అటువంటి సేవకులను తీసేస్తున్నాడు అన్న విషయం ఓ రీతిగా అర్థం చేసుకోవాలా నీ పని ముగించినాక నీతో పని లేదు నీ కొరకు ఒక పని అప్పగించబడ్డప్పుడు నువ్వు దాన్ని సంపూర్తించుకున్నాక పౌరునాటి కూడా నా పని నేను ముగించుకున్నా పరుగు పందంలో నేను తుదము ముగించుకున్నాను ఇంకా నాకు ఇంకా జీవ కిరీటం ఎదురుచూస్తుంది నా కొరకు అంతే అంటే నా పని నా పర్పస్ అయిపోయింది లోకంలో అట్వంటి అవగాహనకి మనం రావాలా నీ పని అయిపోయిందా ఈ ఇంకా చేస్తున్నావా చూడండి చాలా మంది ఏమిటంటే వృద్ధాప్యంకి వచ్చినాక నేను పని ఆరంభిస్తుంటారు కానీ అది తప్పు వృద్ధాప్యంలో నువ్వు నిలబడిన స్థితిలో ఉండొచ్చు నడవలేని స్థితిలో ఉండొచ్చు కాబట్టి నీ నీ శక్తి ఉన్నంత కాలము వెంట ఉన్నంత కాలము నువ్వు ఆరంభించాలా సేవ కొనసాగుతూనే ఉండాల నీ జీవిత ఎందుకంటే ఆయన అన్నాడు కూడా ఏ పని ఆయన తిరిగి వచ్చినప్పుడు పనిలో నిబద్ధం ఇచ్చాడో వాడిని అన్నాడు కాబట్టి అది విధానం అది వెనక చాలా చేసిన ప్రధానని చెప్పుకుంటారు చాలా మంది నువ్వు వెనకడికి చేసింది కాదు ఆయన వచ్చే టైంకి చేస్తున్నావా ఆయన ఏ టైంలో తెలియదు కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రతి క్షణము ఆయన వాక్యంలో జీవించాలా సేవ చేస్తూనే ఉండాలా కాబట్టి దేవొక్తి అన్నప్పుడు అది వాక్యం ఆయనకి వాక్యం బయలుపరచబడింది అంటే దర్శ ఆ వాక్యం కనిపించిందా లేక ఇంకేదైనా పుస్తకాలు అప్పుడు ఉదాహరణకి దాని గ్రంథాలు చూస్తాం మనం చివరి భాగం వచ్చినప్పటికీ దానిలో ఏడుస్తా ఉంటాడు ఎందుకంటే ఆయన తెలుసు ఇర్మియా ప్రవచించిండు డెబ్బై సంవత్సరాల తర్వాత ఈసర్ బబ్ల నుంచి బడిగి అక్కడ ప్రవచనం చూస్తాం మన ధ్యాన గ్రంథం ధ్యానించినప్పుడు దానియలు అప్పుడు గ్రహిస్తాడు అంతవరకు గ్రహించడు వృద్ధాపనకి వచ్చాడు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందే ఇమియాకటించండి ఇర్మియా గ్రంథం ధ్యానిస్తుండే ఆ ఆయన దానియలు పొద్దున్న ప్రార్థన చేసి ఇర్మియా గ్రంథం ధ్యానిస్తుంటే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఆయనకు అప్పుడు తటస్థించింది అరే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ప్రవచనం నెరవేరాలి ఇప్పుడు ఇసల్ దేవుడు తిరిగి మళ్ళా తన దేశం నడిపించాలా అని అప్పుడు ఆరంభిస్తాడు ప్రార్థన కాబట్టి అది బయల్పరచబడ్డాక ప్రార్థించినాక అప్పుడు ఆ ప్రార్థనకి స్పందించినట్లు వాళ్ళని అందరినీ ఆ యొక్క కోరేసు రాజు కాలంలో విడిపించడము వాళ్ళు తిరిగి రావడము ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టడానికి పోయి వాళ్ళ ఇంట్లో కట్టుకున్నారు అది మనం హగ్గాలో హగ్గాయో చూసినాం అది దాని తర్వాత నెరవేరిందే ధాన్యుల గ్రంథం తర్వాత నెరవేరిదే ఆ హగ్గాయ్ గ్రంథం కాబట్టి వాళ్ళు ఎంతో రోషంతోని పౌరుషం కలిగి కోరేష్ డబ్బులు కూడా మీరు పోయి కట్టుకోండి మీ మందిరాలు అని గోడలు కట్టుకోండి మరమ్మతు చేసుకోండి మేము పట్టణాన్ని అని అప్పుడు ఆసక్తితో ఎవరి అసలు అందరూ వచ్చారు కానీ వాళ్ళు గట్టింది ఏంది వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నారు ఎందుకో చూసినా మనం మందిరం కడుతుంటే అడ్డంకులు వచ్చినాయి మందిరం కడుతుంటే అడ్డంకులు వచ్చినాయి దాని తర్వాత డబ్బులు అవసరం వచ్చిండే కోరేష్ పంపిణీ డబ్బులు అయిపోయినాయి కాబట్టి ఇంకా డబ్బులు కావాలి కాబట్టి ఏం చేయాలి ఎవరిస్తారు డబ్బులు బిజినెస్ స్టార్ట్ చేసారు బిజినెస్ లో సక్క అయిపోయారు అంటే అలా పీల్చుకోపోయారు ఆ బిజినెస్ లో పీల్చుకోపోయినారు వాళ్ళు పీల్చుకపోయి ఏం చేశారు డబ్బులు రావడము ఆ డబ్బులతో మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచి రూఫ్ చేసుకుని అట్లా జీవించారు వాళ్ళు అప్పుడు ప్రభక్త మాట్లాడుతుండ్రు మీరు వచ్చినది ఏంది దేవుని మిమ్మల్ని పిలిపించింది దేని కొరకు మీరు దేని కొరకు వచ్చారు దేవుని మందిరాన్ని కట్టండి అంటే కూలిపోయిన మందిరాన్ని తిరిగి సరి మీరు మంచి మంచి ఇండ్లు కట్టుకుంటారా ఇది న్యాయమా గెహజ్ తో ఎవరన్నారు ఇది ఇది ఆస్తులు సంపాదించుకునే సమయమా కాబట్టి ఇది మందిరం ఇండ్లు కట్టుకునే సమయమా అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలంటే నీ మనసు ఎక్కడుంది అనేది ఇండ్లు కట్టుకోడంలో తప్పు లేదు కానీ నీ మనసు ఎక్కడుంది దేవుడి నీ ఇంటి మీద ఉందా నీ స్వార్థం మీద ఉందా అంటే నీ రాజ్యం కట్టుకుంటున్నావా దేవుడి రాజ్యం కడుతున్నావా యుగ సమాప్తులు అదే జరుగుతుంది వాళ్ళ రాజ్యాన్ని కట్టుకుంటున్నారంటే దేశంలో మాది గొప్ప చర్చ్ ఏషియాస్ లార్జెస్ట్ చర్చ్ ఇవన్నీ ఏంది నువ్వు చెప్పుకుంటావు ఏషియాలో మాదే పెద్ద సంఘం అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎవరి రాజ్యం కడుతున్నావు ప్రభుతి కాదు క్రైస్తవ సంఘాలు అట్లా మాట్లాడుకుంటున్నాయి రోజు వారి మీద మనం నేరం వాళ్ళని బట్టి మనం ఏం అసలు పడతలేం గాని చూడండి దేవుడు అనేక పర్యాలుగా మాట్లాడుతూనే ఉంటాడు దర్శనవిగా మాట్లాడతాడు మరి విశేషంగా కొనితలు రాసిన పత్రికలు చూసినప్పుడు కృపవరణను అనుగ్రహించి ఎందుకు అనుగ్రహించండు సంఘక్షేమం కొరకే అనుగ్రహించింది కదా కానీ భాషలు భాషలు ఎందుకు నీ వ్యక్తిగత క్షేమం కొరకు అనుగ్రహించింది భాషలలో ప్రార్థించేవాడు వాళ్ళ సొంతానికి లాభం చేకూర్చుకుని ఉంది వాక్యం వాడి సొంతానికే అది క్షేమం కానీ ప్రవచించేవాడు సంఘక్షేమం కొరకు ప్రవచిస్తాడు కాబట్టి ప్రవచించేవాడు విజ్ఞాపన రూపకమైన జీవితం వాడిది అంటే ఇతరుల బాగులు ఆలోచించేవాడు ప్రవచించేవాడు భాషల్లో ప్రార్థించేవాడు స్వార్థం పరుడు అన్నాడు అంటే రీతిగా చెప్పాలంటే వాడు ఎక్కువ భాషలో ప్రార్థనిస్తుంటే వాడి ఆత్మ దేవునితో ట్యూన్ అవుతుంది కనెక్ట్ అవుతుంది వాడి హృదయంలోని బాధ అంతా ఆయన సంగతి కక్కు అంటే వాడిని కోరికే ప్రార్థన చేసుకుంటున్నాడు భాషలో ప్రార్థించేవాడు కానీ ప్రవచించేవాడు సంఘం గురించి ప్రవచిస్తుండు అన్న విషయాన్ని పౌరులు అక్కడ మాట్లాడతాడు కాబట్టి భాషల్లో కూడా ప్రార్థించండి అన్ని వరాలు ఆసక్తితో ఆపేక్షించడానికి ప్రయత్నించండి ప్రార్థించండి కానీ మరి విశేషంగా ప్రవచన పరం అన్నాడు కానీ ఎఫిల్ రాష్ట్ర పత్రిక వచ్చినప్పుడు వాటన్నిటికంటే ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తా సరే నేను ఇప్పుడు మీకు అది చూపించను వచ్చాడు అవకాశం ఉంటే చూపిస్తాను నా యొక్క ఆత్మీయ నేత్రను విప్పు ప్రవ్వా అన్న ప్రార్థన చాలా ముఖ్యమైనది ఎందుకంటే శ్రేష్టంగా అన్నిటికంటే ముఖ్యమైనది అన్న అన్న విషయం చూస్తాం ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది అంటాడు భాషలు అయిపోతాయి ప్రవచనాలు నిరర్థకం అయిపోతాయి భాష అన్నాడు అంటే ఒక దశలో భాషలు అవసరం ఉండవుని ప్రవచనాలు కూడా నిరర్థకం ప్రార్థన చేస్తే ప్రవచనలు ఆపేస్తాడు దేవుడు కొన్ని కొట్టివేస్తాడు కూడా కొన్ని ఆపేస్తాడు కొన్ని నిలిచివేస్తాడు కొన్ని లేట్ అయితాయి ఉదాహరణకి యోనా ప్రవచనం మనం చూస్తాం నినివే పట్నం ఆ రోజు నాశనం కావాలా కానీ యోనా ప్రవచనానికి వాళ్ళు స్పందించారు రాజుతో పాటు గోనె ధరించి ఉపాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది వంద సంవత్సరాలు ఆగిపోయింది ప్రవచనం వంద సంవత్సరాల తర్వాత నెరవేరింది అది యోనాకాలం తర్వాత వంద సంవత్సరాలకి నినివే పట్నం ఈరోజు లేదు అడ్రస్ లేకుండా ఈరోజు పేరుంది నినేవే అనే స్థలం ఉంది మీకు తెలుసలేదు కానీ ఆ పట్నం మొత్తం నాశనం అయిపోయింది ఆ ప్రజలందరూ సర్వనాశనం అయిపోయిన రాజు కూడా పోయి అంటే వంద సంవత్సరాలు అంటే రెండు తరాలు డెబ్బై సంవత్సరాలు ఒక తరం అంటే ఆ రాజు తర్వాత వాని కొడుకో లేక వాని మనమడి టైంలోనే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి దేవుడు అనేక పరియాల్ మనతో మాట్లాడుతుంటాడు మీరు ఆసక్తితో ఆపించడానికి ప్రయత్నించిన ప్రభావ నా యొక్క ఆత్మీ నిర్ణయం తిప్పండి ప్రభావాన్ని ఎక్కడ బైబుల్ చూస్తాం మనం రాజుల గ్రంథంలో ఎక్కడ చూస్తాం రాజు భయపడతాం అంటే శత్రువులు వచ్చేసారు మా దేశం ఎలీషా ప్రార్థిస్తాడు ఎలీషా కనిపిస్తుందా ఎలిషాకి కనిపిస్తుంది గాని గెహాజీ కనిపిస్తలేదు తర్వాత ఆ శత్రు సైన్యం అంతా ఉంటే గొప్ప సైన్యము దేవుడి దూతల సైన్యాన్ని చూపిస్తాడు దేవుడు ఇట్లా అనగానే నా కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే ఇలిస చూడగలుగుతున్నాడు గాని తన శిష్యుడు చూడలేకపోతున్నాడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి సేవ జీవితంలో కూడా అంతే ఇవన్నీ ఎందుకంటే దేవుడు చూపించిండి ఇవన్నీ విధానాలు ఇంగ్లీష్ లో ప్యాటర్న్ అంటాం ప్యాటర్న్స్ అంటే ఒక విధానం ఒక సీజన్ తర్వాత ఇంకొక సీజన్ ఒక కాలం తర్వాత ఇంకో కాలం అది విధానం తింటూ ఉంటది చక్రంలాగా సంవత్సరం తర్వాత సంవత్సరం అంతే పాత నిబంధన కాలం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అవి తిరిగి నెరవేరుతానే ఉంటాయి నువ్వు చూడగలుగుతుంది వేరే వాళ్ళు చూడలేకపోతున్నారు నేను చూడగలిగింది వేరే వాళ్ళు చూడలేకపోతున్నారు ఒకటే సేవలో ఉంటున్నాం కానీ నేను చూడగలుగుతుంది ఒక చూడలేకపోతున్నారు మీరు చూసేటట్టు నేను చూడలేకపోతున్నాను అందుకు మనకి ఈ రోజు ఆ యొక్క ఆత్మీయ స్పిరిచువల్ ఐస్ అంటాం కదా ప్రవ్వా నా యొక్క ఆత్మీయ విప్పండి ప్రవ్వా అని ఆసక్తితో ప్రార్థించడం నేర్చుకోవాలా వాటిని చూపిస్తారు దేవుడు ఖచ్చితంగా పర్లో రాజ్యంలో ఏం నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని మనం అవన్నీ సరే ఇప్పుడు అంత తీరంగా ధ్యానించాం గాని దేవోక్తి అన్నప్పుడు వాక్యం ఆయనకు బయల్పరచబడింది దాని వెళ్ళి ఇర్మియా గ్రంథం చదివి గ్రహించవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇర్మియ ప్రవచనం ఆరంభం కాబోతుందని కాబట్టి ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి దేవోక్తి ఇస్రాయల్ల మీదకి ఇస్రాచి వచ్చిన యహోవ వాక్కు కాబట్టి ఇస్రాయల్ పల్లెను గూర్చి వచ్చిన యహోవ వాక్కు ఏ రూపకంగా ఉంది దేవోక్తి అదొక వాక్య రూపకంగా బయల్పరచబడింది అంటే ఏదైనా కరపత్రం లేక ఇర్మియా రాసిన పత్రికలలో ఒకటి దొరికిందేమో అరే మనం చూసినాం తొమ్మిదవ అధ్యాయం నుంచి అంతా ఇవన్నీ ఇర్మియ రాసిందనేసి మనం చూస్తున్నాం కాబట్టి జగరే వాటిని జతపరుచుకున్నట్టు తను ఆ పుస్తకంలో అన్న విషయం కాబట్టి ఈ ప్రవచనము పన్నెండవ అధ్యాయము ఇస్రాయల్ అని అని విషయం మీరు బాగా తీసుకోవాలి కాబట్టి ప్రభు మనకి ఎన్ని సంవత్సరాల క్రితమే బయలుపరచండు అన్నప్పుడు యుగ స మొదలుకొని యుగ సమాప్తి వరకు ఒకటే అది పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైన ఇస్రాయల్ అనేది ఒకటే గుంపు అవి రెండు గుంపులు కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అది ఏంటంటే ప్రకృతి సాధ్యమైన గుంపు కాదు శారీరకమైన గుంపు కాదు రక్త సంబంధమైన గుంపు కాదు అది ఆత్మ సంబంధమైన గుంపు అది ఇస్రాయల్ దేశంలో పుట్టిండొచ్చు యూద గోత్రాల్లో పుట్టిండొచ్చు తక్కిన పదకొండు గోత్రాల్లో పుట్టిండొచ్చు లేక ప్రపంచమంతట గోత్రాల్లో తెగలల్లో పుట్టిండొచ్చు వాళ్ళు ఎక్కడన్నా పుట్టిండొచ్చు కానీ వాళ్ళు శారీరకమైన వాళ్ళైతే ఇస్రాయల్ పైలు కాదు రోజు రాష్ట్ర పత్రికలో మాట్లాడిండు రెండవ అధ్యాయము పదకొండో అధ్యయము గలతల రాష్ట్ర పత్రికలు చూస్తాం మాట అన్నింటినీ కాబట్టి దేవుని దృష్టిలో ఇస్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా యేసు ప్రభుని సొంత రక్షణంగా స్వీకరించి ఆయన వాక్యని గైకొని ఆయన వెంబడించే ఇతను నా ప్రియకర్నుడి ఇతని మాటలు గైకునుడి కాబట్టి అతని మాటలని గైకొని దాని ప్రకారంగా జీవించేవాడే నిజమైన ఇస్రాయేల్ అన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతుంది కాబట్టి ఈ అధ్యాయం మీరు అర్థం చేసుకోవాలంటే మనకు అది ఫస్ట్ కండిషన్ ఇస్రాయెల్ సంబంధించిన దేవోక్తి అంటే యుగ సమాప్తిలో ఉన్న క్రైస్తవులకు సంబంధించిన ప్రవచనం ఇది అని ఫస్ట్ మీ మైండ్ క్లియర్ చేసుకోవాలా లేకపోతే ప్రకృతి సహజమైన ఈ సల్ఫాల గురించి మీరు ధ్యానిస్తారు మీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అంటే మోసం తట్టు తీసుకుని వెళ్ళిపోతారు అందుకే ప్రవ్వా నా హృదయాన్ని నా మనసును తొలగించండి క్రీస్తు కలిగిన నాకు అనుగ్రించి ప్రవ్వా అని నువ్వు నీ తలమీద చేపెట్టుకుని ప్రార్థించాలి ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు ప్రవ్వా నా మనసును తొలగించి ఇది శారీరకమైంది ప్రవ్వా ఇది తొలగించి నీ మనసు నాకు అనుగ్రహించి ప్రవ్వా నన్ను ప్రార్థించి ఏ శుకృష్ణ ఆమెను అనేసి వాటిని ఆరమించినప్పుడు నీకు మోసపోవడానికి అవకాశం ఉంటుంది ఆపేస్తారు కూడా ఒకవేళ నువ్వు మోసపోతుంటే నేను ఆపేస్తాడు ఎందుకంటే దృష్టిని నేను శోధిస్తుంటే నేను ఆపేస్తాడు దేవుడు నిన్ను శోధించనివ్వకుండా కాపాడుతుంది ఎందుకంటే మమ్మల్ని శోధించక దృష్టిని తప్పించమని ప్రార్థించమన్నాడు అది మనకు అవసరం ఆ ప్రార్థన ఈరోజు ముఖ్యంగా కాబట్టి మొదటి అధ్యాయంలో మొదటి వర్షంలో ఆకాశ విశాలపరిచి భూమి భూమి భూమికి పునాది వేసి మనుషుల అంతర్య అంతరంగంలో జీవాత్మను సృజించిన యహోవా సృజించి యహోవా సెలభించినది ఏమనగా కాబట్టి మూడు విషయాలు బాగా తెలుసుకోండి ఆయన సృష్టికర్త అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటుండ్రు మనము ప్రార్థనలు చేస్తుంటే కూడా ఫస్ట్ ఆయనని ఎట్లా మహిమపరచాలా మన ప్రార్థన ఆరంభం ఎట్టుండాలన్న విషయాలు బాగా తీసుకోవాలా సరే అవన్నీ ఆ బైబిల్ కాలేజీలో రకరకాల విధాలు చెప్తారు మనకి అంత డీటెయిల్డ్ గా అవసరం లేదు అంత టైం కూడా లేదు మనకి ఈ విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి ఆయన అడుగడుగున మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నట్టు ఎట్లా ఆయనని స్థుతించాలా ఎట్లా మహిమపరచాలా ఫస్ట్ కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆకాశాన్ని విశలపరిచిన వాడు తర్వాత భూమికి పునాది వేసిన వాడు తర్వాత మనుషులలో జీవాత్మను పెట్టినవాడు కాబట్టి ఆది కాండంలో ఉన్న వాక్యలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ ప్రవక్త ఆది కాండంలో ఏముంది అనేది ఆకాశాన్ని విశాలపరచినవాడు అసలు లేదు అక్కడ ఆకాశం జలములను రెండుగా విభజించిడు అక్కడ మొదటి అధ్యాయంలో చూస్తాం మొదటి వస్తానం జలములను రెండుగా విభజించినప్పుడు ఒక భాగం పైకి వెళ్లింది ఒక భాగం కిందికే ఓడిపోయింది జలములు రెండింటికి మధ్యలో ఏమటం విశాలం విశాలం విశాల పరిచేడు అంటే ఆకాశం మీద కూడా నీళ్లున్నాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం ఇస్తున్నాడు ఒక భాగం నీళ్లు పైనున్నాయి ఇంకో భాగం కింద ఉంది దాని తర్వాత ఆకాశాన్ని విశాలపరచాక అక్కడ ఈ సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టిండు ఆయన అంత బాగా తయారు చేసిండు సరే రకరకాల ప్లానెట్స్ ని పెట్టినట్లు మనం బైబుల్ చూడండి కానీ సూర్యుని చంద్రుని నక్షత్రాలు రకరకాల నక్షత్రాలను పెట్టిండి అవన్నీ వెలుగుతా అన్ని సూర్యుని నుంచి వెలుగుని పొందుకొని వాటంతటా అవి వెలగవు చంద్రునికి వెలుగు లేదు రాత్రి మనకు కనిపిస్తుంది చంద్రుడు వెలుగు కానీ చంద్రుడు ఎందుకు వెలుగుతాడు ఇటు దిక్కు చంద్రుడు అటు దిక్కు సూర్యుడు ఉంటాడు ఆ సూర్యుని వెలుగు తీసుకుని మనకి వెలుగు ఉంటాడు చంద్రుడు కాబట్టి చంద్రుడు తనంతట తాను వెలుగాడు చుక్కల అంతే కాబట్టి అవి సూర్యుని వెలుగుని పొందుకొని వెలుగుతా ఉంటాయి కాబట్టి ఆత్మ ఎదురుస్తాని ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి మన ప్రభు నుండే మనం వెలుగు పొందుకోవాలి అందుకని లోకానికి వెలుగైన వాడు నీతి సూర్యుడు కదా ఆయన పేరు కాబట్టి ఆకాశాలను విషయపరిచినవాడు భూమికి పునాది వేసిన వాడు దాని తర్వాత మనుషుల్లో జీవాత్మను పెట్టినవాడు ఆయననే ఆయన సెలవిస్తున్న మాటలు కాబట్టి ఇవి ఎందుకు అవి డైరెక్ట్ చెప్పొచ్చు కదా యహోవానే సెలవిస్తున్న ఎందుకు చెప్తుండంటే నువ్వు ఇంకా నేను డౌట్ పడడానికి వీల్లేదని ఈ వాక్యాలు ధ్యానిస్తప్పుడు అవును ఆకాశానికి విషలాపరచాడు భూమికి పునాది వేసాడు దాని తర్వాత నీకు జీవాన్ని అనుగ్రహించాడు ఈ హృదయంలో జీవాన్ని పెట్టినవాడు కాబట్టి అటువంటి వాడు చెప్తున్నాడు కాబట్టి మీరు డౌట్ పడద్దు అట్లా ఆర్మైతే అని అంటూ చూడండి నేను ఎరుసలేము చుట్టూనున్న జనులకు అందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను కాబట్టి ఎరుసలేము ఎట్లా చేయబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకేస్తున్నాడు ఎరుసలేము తన చుట్టూ ఉన్న ప్రజలకి ఎట్లా చేయబోతుండం చెప్తున్నారు చూడండి ఎరుసలేము చుట్టూ ఉన్న జనులకందరికీ మత్తు పుట్టించి పాత్రగా చేయబోతున్నాను కాబట్టి ప్రపంచమంతటా క్రైస్తవ సంఘంలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారు అంటే ఉన్న ఎరుసలేముంది ఇప్పుడు ఈరోజు ఆ ఆ పట్టణము చుట్టూ ఎంతో శత్రు రాజులు ఉన్నారు రాజ్యాలు ఉన్నాయి ఎరుసలేము మీద దాని దాడికి సిద్ధంగా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు బాంబు లేయడము చేస్తా ఉంటారు కాబట్టి చూడు యరుషులేము దాని చుట్టూ ఉన్న దేశాల రాజ్యాలకి మత్తు పుట్టించే పాత్రలాగా ప్రభు చేసిండు అన్న విషయాన్ని ఆ రీతిగా ప్రకటిస్తూ ఉంటారు కానీ మనం అర్థం చేసుకోవాలా ఇది దానికి సంబంధించిన వాక్యం కాదు ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పిండు యర్షులేము అనగానే ప్రపంచం అంతటా క్రైస్తవులకు కాబట్టి క్రైస్తవులను ఎట్లా తయారు చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎందుకు మీరు అర్థం చేసుకోవాలా నువ్వు ఎందుకు మత్తు పుట్టించే పాత్ర ఉంటావు మత్తు పుట్టించే పాత్ర అంటే ఏం చెప్పండి మత్తు పుట్టించే పాత్ర ఏంది చెప్పండి కరెక్టే ప్రకృతి సహజంగా మత్తు పుట్టించే పాత్ర అంటే ద్రాగుడికి సంబంధించింది కదా ద్రాక్ష రసానికి సంబంధించింది అంటే అంటే పులిసేపటి ద్రాక్ష రసానికి సంబంధించింది లేక వైన్ విస్కీ రమ్ము ఓట్కా బియరు కళ్ళు సారాయి ఇవన్నీ మత పుట్టించే ద్రవ ద్రవం కదా మత్తు పుట్టించే పాత్ర అంటే ఏంది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి దాన్ని పాత్ర తాగిన వాడు అన్నట్టు అది అక్కడ విషయం అంటే తాగినడు పిచ్చొన్ లాగా ఉంటాడు కదా వాడు పిచ్చొన్ లాగా మాట్లాడుతూ ఉంటాడు వాడంతా పిచ్చొన్ లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇరుసలేమోను దాని చుట్టూ ఉన్న ప్రజలని ప్రజలకు అది ఎట్లుంటది అంట మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను కాబట్టి ఇది ఆరంభమైంది కానీ సంపూర్తి నెరవేరేదానికి సిద్ధపడుతుంది కాబట్టి ఆయన చేయబోతున్నాడు అంటే దానికి సంబంధించిన పరిస్థితులు అన్ని అంటే రెడీగా ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే మీరు అర్థం చేసుకోవాలా మత్తు పుట్టించే పాత్రగా ఎట్లా ఉంటుంది ఇది మీరు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడు నీకు మత్తు వస్తాయి ఇప్పుడు నువ్వు వేరేవాణమైన నేను ఎరుసలేము నేను మీకు ఎట్లా మత్తు పుట్టిస్తాను మీరు వచ్చేందుకు పాలు పొందుతానే కదా ఆ పాత్రలోది పాలు పొందితేనే కదా మీకు మత్తు పుట్టిస్తాది లేకుంటే మత్తు వస్తుందా కాబట్టి ఆ పాత్రలో మీరు పాలు పొందితేనే మీకు మత్తు అన్న విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా మరోసారి చూడండి నేను ఎరుసలేము చుట్టూ ఉన్న చెనులకు మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరుసలేమును ముఠడి వేయగా అది యూదవారి మీదికి వచ్చును ఆ దినమందు నేను ఎరుసలేమును సమస్తమైన జనులకు పరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మ్రోయవారు మిక్కిలి గాయపడదురు కాబట్టి ఎరుసలేము మనం చూసినాం దాని అర్థం చేసుకోలేదు ఈరోజు రెండు కొండల మధ్యన దాగబడిన స్థలం అని అర్థం కదా రెండు కొండల మధ్యలో నివసించేదానా అని అర్థం ఎరుసలేం అంటే అంటే రెండు కొండల మధ్యలో ఉంది అది ఏం కాదు అనుకుంటుంది అంటే నేను సేఫ్ అనుకుంటుంది మన దేశం కూడా సేఫ్ ఎందుకంటే ఒక దిక్కు మౌంటైన్స్ ఉన్నాయి ఇంకొక దిక్కు బే ఆఫ్ బెంగాల్ ఉంది ఇంకొక దిక్కు ఇండియన్ ఓషన్ ఉంది మన దేశం చుట్టూ అంత ప్రొటెక్షన్ పెట్టింది దేవుడు ఒక దిక్కు బే ఆఫ్ బెంగాల్ పెద్ద సముద్రం అది ఇంకొక కింద భాగంలో ఇండియన్ ఓషన్ పెట్టిండు అది కూడా పెద్ద సముద్రం ఉత్తర దిక్కున పెద్ద పెద్ద కొండలు పెట్టిండు కాబట్టి ఈ దేశాన్ని అట్లా ప్రొటెక్ట్ చేసిండు దేవుడు ఎందుకంటే ఇది సెకండ్ లార్జెస్ట్ దేశం ప్రపంచంలో పాపులేషన్ వైజ్ చూస్తే చైనా తర్వాత మనదే పెద్ద దేశం ప్రపంచంలో పాపులేషన్ వైజ్ కాబట్టి ఈ పాపులేషన్ కాపాడడానికి దేవుడు అట్లా ప్రొటెక్ట్ చేసిండు కానీ నాకు ఇవన్నీ ప్రొటెక్షన్ అనేసి నువ్వు ధీమాగా ఉండడానికి వీల్లేదు నాకేం కాదులే అనేది ధీమా కాబట్టి ఎరుసలేం కూడా ఆ రీతిగా రెండు కొండల మధ్యలో నివసిస్తుంది కాబట్టి నాకు ధీమా నాకేం కాదులేదు ఇంత కొండ నుంచి దాటి పైకెక్కి ఎవడొస్తాడు నా మీదకి నా మీద ఎవడన్నా ముట్టడి వేలంటే అంత పెద్ద కొండ ఎక్కాలా వాళ్ళు ఎప్పుడెక్క పెద్ద కొండ అట్ అంత ధీమానికి దేవుడు తలుచుకుంటే నీ ధీమాతనాన్ని ఏరీతి కొట్టివేస్తాడు ఎరసలేంని ఎన్నిసార్లు కొట్టివేసి మనం అది రెండు కొండల మధ్యలో ఉన్న ఎంతమంది శత్రువులు అల్చి దాన్ని శర్మనాశం చేసారు డెబ్బైవ సంవత్సరం మన ప్రభుత్వ చనిపోయిన డెబ్బై సంవత్సరాలకి అంటే మన ప్రభు ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు చనిపోతే ఇంకొక ఇరవై నాలుగు సంవత్సరాలు మన ప్రభుత్వ చనిపోయి సమ్మతి చేయబడి తిరిగి లేచి వెళ్లిపోయిన ఇరవై ఏడు సంవత్సరాలకి ఆ పట్టణాన్ని మొత్తం గాల్చేసారు శత్రు రాజులు వచ్చి రోమిలో వచ్చి మొత్తం గాల్చిపడేసారు దేవుని మందిరాన్ని మొత్తం గాల్చిపడేసారు డెబ్బై సంవత్సరం కాబట్టి ఆయనలో దాచుకోవాలి కొండల మధ్యలో దాచుకుంటే ఏం లేదు అది ప్రకృతి సహజమైంది కదా ఎంత సేఫ్గా ఉన్నా ఆయన సేఫ్టీలో మనం లేకపోతే ఎవరు నిన్ను కాపాడలేడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఒక దినం గురించి మాట్లాడుతున్నాడు ఏంది ఆ దినం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఆ దినందు అని చాలా సార్లుంటది అధ్యయంలో పరిణామ అధ్యాయం అంతా ఆ దినమున అన్నప్పుడు ఏ దినం అట్లా ప్రశ్నించుకోవాల మనం వాక్యం చేస్తే ఆ దినందు అంటున్నాడు ఆ దినందు నేను ఎరసలేమును సమస్తమైన జనులకు సమస్తమైనది అంటే చూడండి అంతకుముందు దాని చుట్టూ అంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు సమస్తం అంటే ఆరంభంలో అది చిన్నదే పట్నం నిజంగా శారీరకంగా ఇస్రాయల్ పట్నం అది చిన్నదే దాని చుట్టూ ప్రజలకి దాని మీద వ్యతిరేకత ఉంది చాలా సార్లు మనం చూస్తాము సంసోను కాలంలో ఫిలిస్తీన్ దాని మీద దండు చేసారు కదా దాని తర్వాత అమలేకులు వచ్చారు దాని తర్వాత రకరకాల గుంపులు ఎబుసియులు పెరుజీయులు హిత్యులు హివీయులు వీళ్ళందరూ వచ్చారు దాని మీదకి చరిత్రలో చూస్తున్నాం మనం పాత కాలంలో దాని తర్వాత అశ్చినులు వచ్చినారు దాని తర్వాత బబులూను దేశస్లో వచ్చారు దాని తర్వాత ఐగుప్తు దేశారు దాని తర్వాత గ్రీస్ దేశస్థలు వచ్చారు దాని తర్వాత చివరికి రోమిలు వచ్చారు సరే ఈరోజు అంతా ఇస్లాం మతస్థులు ఇస్లాం దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా ఉంటాయి తొమ్మిది ఇస్లాం దేశాలు రోజు అవన్నీ వాటికి వ్యతిరేకంగా ఉంటుంది దాని పక్కన పాలస్తీన దేశం కూడా ఉంది కదా అది కూడా వ్యతిరేకంగా ఉంటుంది దాన్ని దేశము వేరే మానుకొని ఉంటాయి కాబట్టి దాని చుట్టూ ఉన్న ప్రజలు తర్వాత ఏమంటుండో సమస్త ప్రజలు ఇక్కడ రెండు గుంపుల గురించి మాట్లాడుతుంది అంటే ఆరంభంలో దాని చుట్టూ కొన్ని దేశాలు కానీ ఈ వాక్యము ఆ దినం నంటున్నాడు అంటే రెండవ వచనము ముగించినాక ఆ దినందు నేను ఎరుసలేం ను సమస్తమైన జనములకు అంటే లోకమంతా అన్న విషయం ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి మనం ఒకటే ఉంది భాగం ఆ దేశం మీద ఎంత మంది కళ్ళు వేసినారు అనేది మనకు తెలుసు గతంలో అన్న మస్తు డబ్బు ఉండే బంగారం బాగుండే కాబట్టి వాళ్ళు వేసుకున్నారు ఎందుకంటే సొలమును మందిరం కట్టినప్పుడు మందిరము ప్రతి గోడలకి ప్రతి స్తంభాలకి బంగారు రేగు పొదిగించేడు అది ఉంటుంది మనం బైబిల్ చూస్తాం అయితే ఆ నెరల చక్రవర్తి వచ్చినప్పుడు ఆ బంగారంతా తీసుకొని వాడి మనసు కాబట్టి దాన్ని కాల్చి బంగారంతా కరగదీసి తీసుకుపోయినాడు అంటూ మనం ఎక్కడ ఒక చరిత్రలో చూస్తాం బైబిలో లేదు అది చరిత్రలో ఎక్కడో చూసినా నేను చాలా సంవత్సరాల క్రితం జరించిన ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అవాకి అది విశాల చరిత్రలు దాన్ని మొత్తం కాల్చేసి ఆ దేశాన్ని ఆ మందిరాన్ని కాల్చి ఆ బంగారంతా కరగదీసి తీసుకొని కాబట్టి బంగారు ఖరీ తీసినాక ఆ మందిరాన్ని తిరిగి కట్టడం చాలా కష్టం ఎందుకంటే అంత బంగారం ఓడి తీసుకురాగలడు మీకు తెలుసు అది ఆ మందిరం ఎంత పెద్దదో ఎంత విశాలమైందో దాంట్లో ఎన్ని అరలున్నాయో ఆ మందిరం లోపల మూడు భాగాలు నాలుగు భాగాలు ఉంటాయి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము దాని బలి బలి అర్పణ అర్పించే స్థలము దాని తర్వాత యాజకుల ఆ ప్రాంగణము దాని అనిల ప్రాంగణం నాలుగు భాగాలుంటాయి అందులో అంత విశాలమైంది ఆ యాజకులు ఉండే స్థలం ఒకటి దాని తర్వాత ఆ యాజకుల స్థలంలో ఇంకొక స్థలంలో బలిఆర్పణలు ఒక దిక్కు సముఖ పురొట్టెలు పెట్టే బల్ల ఇట్లన్నీ రకరకాల స్థలాలు ఉంటాయి అవన్నీ అంత పెద్ద మందిరం చుట్టూ గోడలకి స్తంభాలకి బంగారం ఎంత బంగారం సమకూర్చుకుండలా సొలమోన్ సొలమోన్ చాలా కఠినుడు అన్న విషయం బైబుల్ చెప్పిస్తుంది ఎందుకంటే భయంకరంగా మనుషులతో పని చేయించుకోండి బానిసలాగా పని చేయించుకోండి మనుషులతో ఆ మందిరం కట్టడానికి అది చాలా మంది ఎప్పుడు ధ్యానించరు సలోమోను చాలా కఠిన హృదయాడు అన్నట్టు మందిరం కట్టించుకున్నాడు కట్టించుకుని సరే తన యథార్థంగా ఉన్నట్టు చూపించుకున్నాడు దేవునికి ఆ మందిరం కట్టించింది కానీ దాని తర్వాత తను ఏం జరిగిందన్న విషయాన్ని మనకు అందరు తెలిసిన విషయమే ఆయన జీవితం వృద్ధాప్యంలో చాలా దుఃఖంలో మునిగిపోయింది ఆయన నిష్ఫలంగా తయారై జీవితం పశ్చాత్తాపంతో ఆ వేదాంతి పుస్తకము ప్రసంగి ప్రసంగి పుస్తకం ఆయన రాస్తాడు వృద్ధాప్యంలో ఆయన ఇంకా చనిపోకముందు అంత వృధా నేను చేసిన ప్రయాసం అంతా వ్యర్థమే నేను పడిన అగచాట్లన్నీ వ్యర్థమే సూర్యుని కింద నరుడు పడు అగచాట్లన్నీ వ్యర్థం అని ఎంతోగానో పశ్చాత్తాపంతో ఆ పుస్తకం రాసినట్లు మనం చూస్తాం కాబట్టి ఆ దినము అన్నప్పుడు ఆరంభం ఎప్పుడు ఆరంభమైంది ఇది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలే మొదటి భాగంలో ఎరుసలేము పట్నము చుట్టూ జనులకి అంటున్నాడు దాని యుగ సమాప్తికి వచ్చేప్పటికీ మూడవ అసంలో ఆ దినమునందు నేను ఎరుశలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి మనం ఈ రోజు కూడా ప్రపంచం అంతట క్రైస్తవులు ఎరుసలేం అంటే ఇస్రాయల్ దేశంలో ఉన్న రాజధాని అది ఎరుసలేం ఇస్రాయల్ దేశానికి రాజధాని ఎరుసలేం ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రపంచం క్రైస్తవులు ఎరుసలేం పట్టణానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కీర్తన గ్రంథంలో మనం చూస్తాము ఎరుసలేం గురించి ప్రార్థించడన్నాడు దాన్ని సమాధానం కొరకు ప్రార్థించడి అని ఉంది వాక్యం కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ పాస్టర్స్ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు చూడు ఎరుసలేం గురించి ప్రార్థించమని వాక్యం ఉంది కాబట్టి క్రైస్తవుని బాధ్యత ఇది మన బాధ్యత మనము ఎరుసలేము ఇస్సల్ పల్ల గురించి ప్రార్థించాలా అని వాడేమో ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నాడు ప్రవక్తలందరినీ చంపినాడు మన ప్రభుని చంపిడు శిష్యులందరినీ చంపిడు ఈ రోజుకు కూడా క్రైస్తలను చంపిస్తున్నాడు వాడు మన ప్రభు గురించి చెడ్డ చిడ్డ మాటలు మాట్లాడతారు ఈరోజు కూడా వాళ్ళ గురించి ప్రార్థించాలా కరెక్టే వాళ్ళు రక్షణ పొందాలా ప్రభుని చూడాలని కానీ అసలైన ప్రార్థన నువ్వు పరమ ఎరుశులేమైన క్రైస్తుల గురించి ప్రార్థించమని చెప్తుందా వాక్యం అని ఎందుకంటే దేవుని దృష్టిలో ఎరుశులేం అనేది ఎప్పటికైనా ఒకటే అది శారీరకమైంది కాదు ఆత్మీయమైంది అన్న విషయం కాబట్టి ప్రపంచమంతటా ఉన్న దేవుని బిడలకి సాదృషంగా ఉంది పరమ ఆ పరమ ఎరుశులేం సమాధనం గురికు ఎందుకంటే వాళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారు త్వరలో కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థించమంటే చెప్తుంది ఆ విషయం కాబట్టి యుగ సమాప్తిలో ఈ వాక్యాన్ని త్రుణీకరించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ప్రకృతి సహజంగా ఉన్న ఆ ఎరుశలేంకే ప్రాధాన్యత ఇస్తున్నారు దానికి ఎక్కువ విలువ ఇస్తారు ఎంత విలువిస్తారంటే ఈసారి క్రైస్తవులు ఈరోజు కూడా ప్రపంచంలో ఇసల్పలని కాపాడట మన ధర్మశాస్త్ర విధి అని చెప్తున్నారు ప్రపంచం అంతా వాక్యం ఇసల్పలని మనము కాపాడాలా ఎందుకంటే వాళ్ళు పరిశుధ జనంగం కాబట్టి వాళ్ళ నుంచి వచ్చింది మన ప్రభు కాబట్టి మన బాధ్యత వాళ్ళని మనం కాపాడాలా అని ప్రకటిస్తూ వాక్యం అది అక్కడ దృష్టిని మోసంగా ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ద్వారా మోసం మోసగిస్తుంది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇసాయిల్ సంబంధలు కారు బాహ్యానికి ఈ వాడు యూదుడు కాడు కాని వాళ్ళు చెప్పాడు ఏంటంటే ఇది మన ధర్మం వాళ్ళ గురించి ప్రార్థించాలా వాళ్ళను మనం కాపాడాలా నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడు వాళ్ళ గురించి వాళ్ళను నువ్వు బాధ్యత నేది వాళ్ళ కొరకు మీరు ఏమన్నా చెయ్యాలా అని అట్లా ప్రోత్సహించి వాళ్ళ దేశం కొరకు అంత ప్రాధాన్యత ఉంటారు ఇది భారం మూడవ అంటే ఏంటంటే మన ప్రభుకి రావాల్సిన విలువ కంటే ఇస్రాయెల్ దేశానికి ఎక్కువ విలువిస్తారు క్రైస్తవులు ప్రపంచమంతట అది పరిశుద్ధ దేశం ఎట్లా పరిశుద్ధ దేశమైంది ఉపమా రీతిగా దానికి సుధమాను ఐగుప్త అనే ఉంది ప్రాణనందన్ దానికి మన ప్రభేదానికి పేర్లు పెడితే నువ్వు దాన్ని పరిశుధ పట్టణం అనిషి నువ్వు వాక్యాన్ని రివర్స్ చేస్తున్నావు ప్రపంచమంతటా సేవ జీవితంలో క్రైస్తవులు ఏ రీతిగానే ఉంటారు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భుజముల మీద మోసుకుంటున్నారు దాన్ని ఎంతో విలువనిస్తారు ప్రభు కూడా అంత విలువనివ్వరు ప్రకృతి సహజంగా ఉన్న ఆ దేశానికి ఆ పట్టణానికి అంత విలువనిస్తారు కాబట్టి యుగ సమాప్తిలో దానికి చానా విలువ ఇస్తారు కాదు ముస్లింస్ కూడా దానికి చాలా విలువ ఇస్తారు ఆశ్చర్యం ముస్లింస్ కి కొన్ని పవిత్ర స్థలాలు ఉంటాయి హజ్ ఒకటి ఇట్లా కొన్ని ఉంటాయి స్థలాలు ఎరుసలేం కూడా వాళ్ళకి ఒక పవిత్ర స్థలం కానీ కురాన్ లో ఒక్కసారి కూడా దాని గురించి చెప్పబడలేదు కురాన్లో ఎరుసలేం గురించి ఎక్కడ రాయబడలేదు అది ఎట్లా పరిశుభ్ర స్థలం అయిందో వాడు సరే మనం కురాన్ చదవాం కాబట్టి మనకు తెలియదు దాని గురించి కానీ ఖురాన్ లో ఎక్కడ కూడా ఎరుషులేము అనే పదం లేనేలేదు లేనప్పుడు వాడు దాన్ని పరిశుభ్ర స్థలం దాన్ని పవిత్ర స్థలంగా వాళ్ళు ఎట్లా దాన్ని పరిగణిస్తున్నారు అంటే వాడికి ఏదో స్వార్థం దాని గురించి ఆ పట్నం గురించి అక్కడ ఏముందంటే అక్కడ ఒక మసీద్ ఉంది అల్ అక్సా అంటారు దాన్ని మాస్క్ అల్ అక్సా మాస్క్ అంటారు చాలా పెద్ద మాస్క్ అది ఒక ప్రాబ్లం ఒక సమస్య ఏంటంటే సొలమును కట్టించిన మందిరము కూలిపోయినాక ఆ స్థలంలో ఆ మసీదు కట్టుకున్నారు అని కూడా ఒక చరిత్ర కాబట్టి ఆ మసీద్ని కూలగొట్టాలా సొలమును కట్టిన మందిరం కాబట్టి ఆ స్థలంలో దాంట్లో తిరిగి మళ్ళా మందిరాన్ని కట్టుకోవాలా అని వాళ్ళ గవర్నమెంట్ చాలా మంది ఆ మతస్తులుంటారు కృష్ణవా యూధ మతస్థులు యూధా యాజకులు వాళ్ళు ఈరోజు కూడా ప్రయాసం చేస్తూ ఉంటారు శ్రమలు వస్తున్నాయని తెలుసుకుని వాటిని తప్పించుకోవాలి ఎందుకంటే గుంపులతో మనం తిరగద్దు దోస్తులతో పాటు ఎక్కువ తిరగద్దు అక్కడిక్కడ పనికి మాలిన పన్ను కొరకు అక్కడిక్కడ తిరగదు జాగ్రత్తగా ఉండాలి మనం ప్రార్థన ఉండాలి మెలకువగా ఉండాలా ఎక్కువ ప్రార్థనలో గడపాల సమయం ప్రభ నాకు ఆ యొక్క ఆత్మీయతలు విప్పని పెట్టి నేను చూడాలా నా అతను మాట్లాడు ప్రజల్ని అటువంటి సేవ నన్ను తయారు చేయ ప్రభ ఇతన్ని హెచ్చరించి కాపాడే సేవలను నడిపించి ప్రవ్వా అన్న ప్రార్థనలు మనకు చాలా అవసరం ఈ రోజులలో ఎందుకంటే ఇంకా ఆ విమోచన దినం మనం ఎదురు చూస్తున్నాం ఏ క్షణంలో మన విమోచన ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఒక ఒక స్టోరీ ఏంటంటే మహమ్మద్ ప్రవక్త ఆ పట్టణానికి ఒకసారి వచ్చిండట మన ఎప్పుడొచ్చిందనేది మనకి ఎక్కడ తెలియదు చరిత్రలో కాబట్టి అది పవిత్ర స్థలం వాళ్ళకి కానీ వాళ్ళ స్వార్థం ఏంటంటే అక్కడ మాస్క్ ఉంది అక్కడ పెద్ద మాస్క్ ఉంది పెద్ద స్థలం అది కాబట్టి ఆ మాస్క్ కొరకు వాళ్ళు దాన్ని కాపాడుకుంటున్నారు ఆ స్థలం పవిత్ర స్థలం అనుకుంటున్నారు కానీ ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అవన్నీ బిజినెస్ సెంటర్స్ అని ప్రభు మనకి చూపించింది ఎందుకంటే ఆయనే చెప్పింది నా దేవుని మందిరాన్ని నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండ్రు ఏం మార్చిండ్రు ఎట్లా దొంగల గుహ బిజినెస్ చేసిండ్రు రూకలు మార్పిడి కదా పశువులను అమ్మడం రూకలు మార్చడం ఇవి చేసిన వాళ్ళు అక్కడ ఎవరు యాజకులు కాబట్టి యాజకులు దేవుని మందిరాన్ని బిజినెస్ గా మార్చుకున్నారు ఈ రోజు గూడా నా తండ్రి ఇంటిని దొంగల గుహ మార్చున్నారు వాళ్ళు నీకు ఆ ఆత్మ ఉందా దాన్ని వివేచించే ఆత్మ ఈ రోజు ప్రపంచమంతటా సేవ జీవితము దొంగల గుహగా బిజినెస్ మనీ కోట్లు కోట్లు డబ్బు సరే అంత డీటెయిల్ గా మనం ఇప్పుడు పోవద్దు ఎందుకంటే ఈ వాక్యం ఇంకెటా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ దినమున ఎరుశలేమును పెద్ద పరువు గల రాయిలాగా చేస్తున్నాడు అందరు దాన్ని ఏమైతారంట మిక్కిలి గాయపడతారంట ఆ దినమున నేను ఎరుసలేమును సమస్తమైన జనులకు పరువైన రాయిగా చేతును ఎందుకు నువ్వు దానికి విలువలిస్తున్నావు ఆ దేశం ఎంతో పవిత్రమైన దేశం ఎంత పరిశుద్ధ దేశము ఎరుసలేము ఎంతో పరిశుద్ధ పట్టణము అనేసి నువ్వు దానికి విలువనిచ్చి ను దాని అంత ఉన్నత స్థితికి లేపుతున్నావు మన ప్రభులు లేపాల్సింది పోయి ఒక దేశాని లేపుతున్నావు అది విగ్రహం అయిపోతుంది లేపడము అనేది విగ్రహం పైకి లేపడం అనేది విగ్రహానికి సాదృశ్యం కాబట్టి వీళ్ళు విగ్రహాన్ని లేపుతున్నారు ఎవరు లేపుతున్నారు క్రైస్తవులు లేపుతున్నారు అనిల్ కూడా లేపుతున్నారు ఏరితి కంటారు అది అదొక పవిత్ర స్థలం అనుకుంటున్నారు వాళ్ళంతే కాని వీడు దాని దేవుని కంటే హెచ్చుగా ఉన్నత స్థితికి లేపుతున్నాడు అది విగ్రహారాధన అదే హేయమైన వస్తువు ప్రభా దాని కూడా దాని గురించి మాట్లాడతాడు యుగ సమాప్తిలో అట్లా జరుగుతారు అట్లా చేస్తారనేసి మన ప్రభు మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినాడు దానిలు చెప్పిన ప్రవచాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చేత్తు ఏమంటాడు నాష్టకరమైన హే వస్తువు ఇప్పుడు ఆయన దాని తర్వాత పారిపోంది హబట్టి అది ఇప్పుడు ఆరంభమైంది అది సంపూర్తి అయ్యే టైంకి మనం దగ్గర అవుతున్నాం ప్రపంచమంతటా దానికి ఎక్కువ విలువనిస్తారు క్రైస్తవులు కాబట్టి ఎవడైతే దానికి విలువనిస్తాడో వాడు మికిలి గాయపడతాడు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తాడు కాబట్టి మనం మటుకు మన ప్రభు కంటే ఎక్కువ దేని ప్రేమించింది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఈ వాక్యం చెప్పినా కూడా వాళ్ళు వినరు ఎందుకంటే యుగ వారికి గుడితనంగా కల్పించింది మతపరమైన జీవి మతపరంగా జీవిస్తున్న వారికి ఈ యుగ దేవత కల్పించింది వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు చూడలేరు కాబట్టి పన్నెండవ అధ్యాయం ముగింపులో వాళ్ళు కన్ను తినడం ఆరంభిస్తారు చూడండి త్వరగా ముంది వెళ్ళిపోతాం మనం భూ సంబంధులందరినూ దానికి విరోధులై కూడుదూరు కాబట్టి సర్పములు తేళ్లు జమ అయిపోతాయి త్వరలో అన్న విషయానికి జ్ఞాపకం ఇదే హోంవర్క్ ఆ దినందు నేను ఏం చేస్తాడు నాలుగవ వచనం కాబట్టి ఇవి సర్పములు తేళ్లు అని చెప్పడానికి నాలుగవ వచనమే సాక్ష్యం చూడండి వాళ్ళు భూ సంబంధులు కాబట్టి నాలుగవ వచనం ఆ దినమందు నేను గుర్రముల అన్నిటికీ బెదరును వాటిని ఎక్కువారికి వెరితరమును వెరిని పుట్టింతును కాబట్టి గురంలన్నిటికి బెదరు కాబట్టి మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి జకర్యా ఈ తొమ్మిదవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు ఎలిమియా పత్రికలను తీసుకున్నాడు ఎందుకు అంత పర్ఫెక్ట్ గా అతికినాయి తొమ్మిదవ ఆరవ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు గురించి ధనించినాం ఆయన దర్శనంలో గుర్రాలు ఉన్నాయి నాలుగు రకాల గుర్రాలు పరిగెత్తుతున్నాయి ప్రపంచం అంతటా ఒకప్పుడేమో పంక్లెళ్ళబడ్డాయి మొదటి అధ్యాయంలో లైన్స్ గా నిలబడ్డాయి ఒక దేని లైన్ లో దాన్ని ఉన్నాయి కానీ ఆరో అధ్యాయం కోసం పడితే అవన్నీ ప్రపంచం అంతటా పరిగెత్తిపోయినాయి దాని తర్వాత పరిగెత్తిపోయి ఏమైనాయి అవి పరిగెత్తడం మానేసి రథంలలో బంధింపబడ్డాయి అన్న విషయం మనం చూస్తున్నాం అంటే నువ్వు మొదట్లో పంక్తుల ఉండి ఈ లోకం పరిగెత్తి చివరికి బంధింపబడుతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి వాటికి బెదురు పుట్టిస్తా అంటున్నాడు సర్పంలు తేళ్లు గొప్ప అందరూ భయపడిపోతారు చివరికి అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దాని మోయి వాడు అందరూ గాయపడతారు చూడు అప్పుడు వాళ్ళు భయపడిపోతారు ఇంతకన్నా మేము చేసింది తప్పే శారీరకంగా ఉన్న దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం తప్పు కదా అని తెలుసుకోలేదు కానీ అప్పుడు తెలుసుకున్నారు అరే ఇది మేము చేసినాం తప్పు అని అప్పుడు భయపడుతున్నారు వాళ్ళు ఆ విషయానికి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సర్పముని తేళ్ళు తప్ప భయపడిపోతాయి ఆ కాలానికి ఆ ఆయన తినడానికి అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది వాటిని ఎక్కువారిని వెర్రి వారికి వెర్రిని పుట్టింతను కాబట్టి వాటిని ఎక్కేవాడు ఎవడు యాచకులే కదా యాచకులే నడిపిస్తారు వాటిని కాబట్టి యాచకులు అందరూ వెరివవుతారు చివరికి అన్న విషయంగా తెలుసు ఎందుకంటే నశించున్న వాడికి సిలువ ఎక్కడుంది పొరదరాష్ట్ర పత్రికలు ఉంది కాబట్టి నశించిపోయే వారికి సిలువ వెరితనము కాబట్టి ఎవరు నశించిపోతున్నారు మీరు ఎట్లా పోరు పర్లక రాజానికి పోయే వాళ్ళని అడ్డగిస్తున్నారు అని ఎవరు తను మాట్లాడంండు యాజకులతో మాట్లాడాడు కాబట్టి నాకంతా తెలుసు అనుకుంటున్నవాడు వెర్రివాడు అవుతున్నాడు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దాన్ని ఆ గుర్రీ ఎక్కి సవరి చేసే వాళ్ళందరు రౌతులు వెరివాళ్ళు అవుతారు అని చెప్తున్నాడు దేవుడు యూదవారి మీద నా దృష్టి ఉంచి జనముల గురములన్నిటినీ అన్నిటికి అంధత్వము కలగజేస్తు మీకు బాగా అర్థం చేసుకోండి నాలుగు గుంపులు క్లియర్ గా అనిపిస్తున్నాయి మొదటిది యూదవారి మీద నా దృష్టి ఉంచేదను తర్వాత గుర్రం నిటి మీద జనముల గుర్రం మీద కాబట్టి అర్థం చేసుకోండి గుర్రములు అసలు ప్రకృతి సాధించిస్తే గుర్రంలకి గుడితనం కల్పిస్తే వచ్చేది ఏమొస్త గుర్రంలకి గుడితనం కల్పిస్తే ఏమని అర్థం జనముల గుర్రముల మీద అంటున్నాడు గుర్రంలకు అంటున్నాడు మీద తన దృష్టి వస్తా అంటున్నాడు అంటే కాపాడుతూ అంటున్నాడు యూధాన్ని కాపాడుతూ అంటున్నాడు జనములను వారి గుర్రంలను గుడితనం కల్పిస్తూ అన్నాడు లక్ష నలభై నాలుగు మంది ఈ విషయాలు గ్రహించగలరు జనములు అంటే గొప్ప జనము గుర్రాములు అంటే సర్పములు తెల్లు రెండు గుంపులు అవి అసలు మూడు గుంపులు జనములు రెండు గుర్రం రెండు గుర్రాముల గుంపులు అంటే జనములు కూడా ఒక గుంపే తెల్లని గుర్రం గుంపు అది తక్కిన రెండు గుంపులు ఎరుపు దాని నలుపు కాబట్టి లక్ష మంది మీద దృష్టి వస్తాడు ఎందుకంటే వాళ్ళు వీటిని గ్రహించగలుగుతున్నారు కాబట్టి కానీ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఒక లక్ష మందికి కూడా ఈ విషయాలు అర్థం కావేమో వాడు ఆ గుంపులో ఉన్నట్టు ఈ రోజు మనం చెప్తుంటే వాడు వింటా ఉంటాడు ఇవన్నీ అర్థం చేసుకుంటే కరెక్టే బ్రదర్ చెప్పేది కరెక్టే కానీ వాడు నిజంగా ఆ గుంపులను నేను కూడా గుంపులో ఉండాలని నాకు ఇది ఒక ఎప్పుడు ఎంటబడుతూ ఉంటుంది లక్షా హై మంది కూడా ప్రపంచం అంతా గ్రహించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ నేను పలాని గుంపుకు సంబంధించిన వాడిని అని గ్రహించలేకపోతున్నారు అదే రీతిగా ఈ తగ్గిన గుంపులు కూడా అంతే గొప్ప కూడా వాడు గొప్ప గుంపులో ఉన్నారా లేదా అనేది వాళ్ళకి తెలియదు యాజకులు కూడా చాలా మంది సర్పంలో గుంపులో ఉన్నడా లేదా కూడా వాళ్ళు గ్రహించలేని స్థితి ఉన్నారు అధిపతులు సంఘ అధిపతులు పెద్దలు పెద్దలు గాని లేక అధికారంలో ఉన్నవారని తేళ్లతో బోలుస్తాం మనం అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నిజంగా తేళ్లా కాదా అని కూడా వాళ్ళకి తెలియదు తెలియకుండా వాళ్ళు ఆటోమేటిక్ గుంపులో ఉన్నారు కానీ లక్ష నలభై మంది కొంతమంది ఆయన చెంగున ముడిపోయబడ్డారు అన్న వాక్యం మనం మినిసలా గణించినాం నేను ఆయన చంగున ముడివేయబడ్డవాడి కాబట్టి వారి మీద ఆయన దృష్టి వస్తున్నట్టున్నాడు తక్కిన వాటికి గుడ్డితనం కల్పిస్తా అంటున్నాడు కాబట్టి ఈ వాక్యం మనల్ని ఇంకా మేంబడిస్తుంది కదా అప్పుడు ఎరుసలేములోని అధికారులు ఎరుసలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకున్నటం మాకు బలము కలుగుచున్నదని తమ హృదయముల ఎందు చెప్పుకుందురు కాబట్టి అంతవరకు భయం పుట్టిన వాళ్ళు గొప్పజనం ఇది గొప్ప జనం వాక్యం ఇది వాళ్ళందరూ అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆయన తట్టు తిరుగుతారు అన్న విషయాన్ని ఈ వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది చూడండి మనం కూడా అంతే కదా మనకి ఏమైనా కష్టం వస్తే భయం వస్తేనే ఆయన తట్టు తిరుగుతాం లేకపోతే తిరగం అందుకే ప్రతిరోజు నీకు భయం అవసరం నువ్వు ఉదయం లేసినప్పుడు భయంతోనూ వణుకుతోనూ ఆయన శనిధిలో సన్న గడపాలా ఆటోమేటిక్గా నువ్వు మోకల మీద లేకపోతే నీకు భయం లేదన్నట్టు అది ఒక ఒక విధానం దేవుడు చూపిస్తుంది మనకి నీలో భయం ఉంటేనే గానీ నువ్వు ఆయన సన్నిధిలో మోకాలు అంటే మోకలు అంటే సంపూర్ణంగా నేను నీకు సమర్పించుకుంటున్నాను నువ్వేన నడిపించి ప్రభు అనేది మోకాలుండడం అంటే ఒక ఒక పెద్దవాణి కాళ నువ్వు వాడడం అంటే నేను నీ బానిసను అంటే ఆయన బానిసలాగా నేను స్వీకరిస్తలేడు నేను కుమరంలాగా తయారు చేసుకుంటు కానీ ఒకప్పుడు మనం ఆయన బానిసలాగానే ఉన్నాం కానీ ఆయన తన సొంత కుమారులాగా తయారు చేసుకుంటూ అందుకే ఆయన పరిశుధాత్మ అభిషేకం మన గ్రహించాడు నుంచి దత్తపుత్రన్గా మనల్ని మార్చుకుని దత్తపుత్రిని ఆత్మని మనకు వాక్యం చేస్తాం దళితుల రాష్ట్ర పాత్రికల్ని ఒకప్పుడు దాస్యపుత్రిగా ఉన్నాం హాగరు కుమరంలాగా ఉన్నాం దాసిపుత్రుడు కదా ఆగా ఇష్మాయిల్ కానీ దత్తపుత్రునిగా అంటే దత్తత తీసుకున్నాడు మనల్ని దత్తపుత్రునిగా తీసుకొని ప్రథమ ఫలంగా తయారు చేసుకున్నాడు అంటే ఎంతగా నువ్వు అంచలంచలుగా ఆయనలో అనే విషయం జ్ఞాపకం చేస్తు అంచలంచగా ఎదిగితేనే ప్రథమ ఫలం అంటే లక్ష మంది ప్రథమ ఫలం మనం ప్రథమ ఫలం లాగా తయారు అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అది అంచలంచెలుగా ఆయనలో ఎదగడం అనేది కాబట్టి యువ సమాప్తి కష్టపడి ఆ దినము ఆ దినమున వాళ్ళందరూ దేవుని భయభక్తులకు వస్తారు అంతవరకు లేదు వాళ్ళకి ఆ దినమున నేను యూదా అధికార్లను కఠల క్రింది నిప్పులుగా పనుల చేతును వారు నలుగు దిక్కులను నలుగు దహించుదురు ఎరుశలేము వారు ఇంకను తమ స్వస్థల మగు ఎరుశలేములో కాబట్టి వీదంతా జరిగినాక జ ఈ వాక్యం అంతా నెరవేరినాక వాళ్ళు తిరిగి ఆయన సన్నిధిలో స్థిరపడతారు మొత్తము అంటే గొప్ప జనం అంతా మరణించినాక ఆయన స్థితిలో ఆయన సన్నిధిలో స్థిరపడతారు అనేది మనం ప్రాణంలో చూసినాం ఆ దర్శనం వీళ్ళందరూ ఎవరంటే లెక్కకు మించిన వాళ్ళు వాళ్ళందరూ తిరిగి ప్రభు సన్నిధికి వస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంది ఆయనలో భయం వచ్చినాకనే కదా నువ్వు భయపడినాకనే ఆయన సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కొమ్మరించుకుంటా క్షమించు ప్రవ్వా లేకపోతే అంతవరకు ధైర్యంగా ధీమాగా ఉంటాం మనం సరే ఇప్పుడు చూడండి ఏడవ వర్షంలో మరియు ఇంటి వారును ఎరుసలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదవారి మీద అతిశయ పడకుండా యహోవా యూదవారిని మొదట రక్షించును మీరు అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఎవరిని ఫస్ట్ రక్షిస్తాడు ఎరుసలేమునా యూదానా ఎరుసలేము కాపర్స్నా యూదానా ఎందుకు యూధాన్ని మొదట రక్షించిండు అన్న విషయాన్ని ఇక్కడికి అర్థం చేసుకోవాల ఎందుకంటే నువ్వు తీర్మానించుకున్నావు యథార్థతతో ఆయన కొరకు జీవించాలా విశ్వాసంలో ఆయన కొరకు జీవించాలా అని నువ్వు తీర్మానించావు కాబట్టి ఆయన నిన్ను మొదట రక్షిస్తున్నాడు కాబట్టి ఎవరు కూడా మనం కూడా అతిశయపడడానికి వీల్లేదు గర్వించడానికి వీల్లేదు ఆయన మనల్ని స్పెషల్గా కొనుక్కున్నాడు ఫస్ట్ మనల్ని రక్షించుకున్నాడు గర్వించడానికి వీల్లేదు ఇవన్నీ మనకు ఎందుకు చూపిస్తుండడు మన మీద గొప్ప అని గర్వించడానికి వీలలేదు మనం ఎప్పుడు కూడా అటువంటి విషయాలు అతిశయించద్దు మాకు ఎన్నో బయలుపరిచింది దేవుడు ఎన్నో విషయాలు చూపించు మనం అతిశించడానికి వీల్లేదు మనకు ఎందుకు చూపించిండు ఒక పని కొరకు చూపించిండు ఆ పని చేస్తున్నామా లేదనేది పరిశీలించడం కోరికే ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి ఆ కాలం యహోవ ఎరుసలేము నివాసులను సంరక్షి ఉండును ఆ కాలంన వారిలో శక్తిహీనులు దావిదు ఇంటి దావిదు వంటి వారు గాను దావిది సంతతి వారు దేవుని ఇంటి వారు గాను జన దృష్టికి యహోవ దూతల వంటి వారు గాను ఉందురు ఇక్కడ చూడండి ఒక గుంపు ఒక దశ నుంచి ఇంకొక దశకి ఆత్మీయంగా ఎదుగుతుంది ఏ దినమున యుగ సమాప్తికి వచ్చే అట్లా తెరేతారంటే గొప్ప జనము యూధలాగా మారతారని చూపిస్తుంది అక్కడ ఒకప్పుడు ఎరుసలేములాగా ఉన్న వాళ్ళు యూధగా మారతారు యూధగా ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఎట్లా మారుతారు అన్న విషయం చూపిస్తుంది ఇక్కడ మొదలసారి చూడండి ఆ కాలంన యహోవా ఎరుసలేము నివాసులకు సంరక్షుడుగా ఉండును ఆ కాలంన వారిలో అంటే ఎరుసలేము వారిలో శక్తిహీనులు దావిదు వంటి వారు గాను దావిదు సంతతి వారు దేవుని ఇంటి వారు గాను జనుల దృష్టికి యహోవా దూత వంటి వారు గాను ఉందరు అంటే సంపూర్ణంగా తయారవుతారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండ్రు గొప్ప జనంలో అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు ఈ విషయం ఆ రీతిగా తయారవుతారు యువ సమాప్తిగా ఇష్టపడికి అని చెప్తున్నాడు ఆ కాలమున యరుశ్లేము మీదికి వచ్చు అనుజనులందరినీ నేను నశింప జయ పూనుకొని పూనుకొని కొనేదను పూను కొనేదను కాబట్టి అన్ని జను అంటే రక్షణ పొందని వారు యుగ సమాప్తిలో తీర్పుకు సంబంధించింది అది తీర్పు జరుగుతుంది ఎవరైతే ఆయన ధృవీకరించో వాళ్ళకందరికి తీర్పు జరుగుతుంది తర్వాత ఎరుసలం ఎవరు శమల చేసినరో అంటే సర్పములు తేళ్లే కదా ఎరుసలెం గొప్ప జనం సర్పములు తేళ్లు వాళ్ళని బాగా శమల పాలు కాబట్టి వాళ్ళకందరికి తీర్పు ఉంటది అన్న విషయాన్ని ఇక్కడ వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు చూడండి పదవ వర్షంలో మనం చూస్తున్నాం